మరి ఈశ్వరుడికి సత్వగుణంతో సృష్టి చేయడం సాధ్యమైతే అంత పెద్ద పని సాధ్యమైనప్పుడు నువ్వు చేసే చిన్న పని ఎందుకు సాధ్యం కదా మనలోనే ఎక్కడో అంటే మనలోనే ఎక్కడో ఇది శాంతంగా దీన్ని సాధించలేము అనేటటువంటి అపోహలు భ్రాంతులు మనలో బలంగా ఉన్నాయి అరిస్తేనే మాట వింటాడు మనలో అంతకంటే బలంగా పనిచేసేది ఏంటంటే అరిస్తేనే ఎదుటివాడు మాట వింటాడుగా అరవ అరిస్తే మాట వినడం అనేది క్షణికం కదా ఆ క్షణం తర్వాత మళ్ళా మరి ఇప్పుడు వాడి స్వభావంలో ఏం మార్పు తేగలి మార్పు తేనలేదు మరి అప్పుడు శాశ్వతమైన మార్పు రాలేదుగా అవునా కదా కాబట్టి శాశ్వతమైన మార్పు దేనివల్ల వస్తుంది శాంతము ఓర్పు సహనము క్షమ తితీక్ష ఈ లక్షణాల వల్ల శాశ్వతమైన మార్పు వస్తుంది కాబట్టి సదా మనం ఎప్పుడు దేనికలిగి ఉండాలి సత్వగుణాన్ని పోషించుకోవాలి నలభై సార్లు చెప్పు చెప్పాలి అయినా నువ్వేమంటున్నావు ఎన్నిసార్లు ఇవ్వాలి అయిపోయా అసలు రెండోసారిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరికే గుణధర్మం ఉంది చెప్పలేవయ్యా పెద్ద వేదం ఇప్పటికొంచెం పెద్దవాడైనాక చెప్తాడు అప్పుడు నీ సంగతి ఇప్పుడంటే చిన్నాడు కాబట్టి అరుస్తున్నావు పెద్దోడైనా వేసా అంతేనా కాబట్టి మొక్కయి వంగనది మానయ్యి వంగదు మొక్కయి వంచటం ఎట్లాగో తెలుసుకోవాలి నైపుణ్యంగా ఉండాలి అక్కడ అంటే రజవ గుణాన్ని తమో గుణాన్ని వాడొద్దని కాదు కానీ వాడాలి నిప్పుని ఎంత జాగ్రత్తగా వాడుతున్నావు కరెంటుని ఎంత జాగ్రత్తగా వాడుతున్నావు అంత జాగ్రత్తగా ఆ రజో గుణాన్ని తమ గుణాన్ని పనిముట్టుగా వాడటం నేర్చుకోవాలి పనిముట్టుగా వాడాలి అని అంత జాగ్రత్తగా ఉంటేనే దాంతో ప్రమాదం ఎంతో కొంత అంటక తప్పదు ఎంతమైన నువ్వు బొగ్గే కదా అని మండుతున్న బొగ్గును ముట్టుకున్నావండి ఏమైంది బొగ్గే కదా అని మండటం లేదు కదా అని మామూలుగా ముట్టుకున్నావండి అప్పుడు ఏమైంది మరి ఏదో ఒకటి అంటక తప్పదు కాబట్టి రజోగుణమైనా తమో గుణమైన అది వాడితే దాని ప్రభావం నీకు అంటక తప్పదు కాబట్టి సత్వగుణ ధర్మంతో పరిష్కరించడం నేర్చుకోవాలి నీ గుణర్మాలను నిజ జీవితంలో బాగా విచారణ చేయాలి ప్రతి పనిని సత్వగుణంతో చేయటం ఎట్లాగో విచారణ చేసి ये आऊ पुल आश्रम पकपना वरची पुलिस क्रोर जंतु कदा मैं साधु प्रवर्ति इपटी बौद्धाश्रम उत्तराधन हिमालबेट चुनाव बौद्ध मैं वादर निर्मी वाट पासे पे मे पड़ा అప్పుడు ఏమైపోయింది సాధు స్వభావమే ఏదైనా నువ్వు సాత్విక ఆహారంతో మీద అది కూడా సాత్వికంగానే ఉంటుంది ఏమయా నా ప్రశ్న పొరపాటు అసలు కుక్క దొంగ పట్టుకోవాలని ఎక్కడ రూలుంది అరే అది మనుషులను గుర్తించగలిగే శక్తి కలిగి దొంగల్ని పట్టుకుంటుందని ఎవడని చెప్పాడా ఆ తన పరిమితులు ఒక పరిధి పెట్టుకుంటుంది ఆ పరిధి లోపల ఏ కొత్త వ్యక్తి వచ్చినా అరుస్తుంది అంతే తప్ప దానికి ఇంక పని లేదు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దాని నుంచి వాడెవడో కొత్తగా దొంగ రాత్రిపూట అర్ధరాత్రిపూట వచ్చిన వాడు భావించి వాడు పెక్కాలని అభిప్రాయం తప్పు కదా దాని స్వభావానికి దాని శక్తికి మించి నువ్వు అరవడం వరకే దాని పని అబ్బాయి మిగిలిన పనులు కావు మిగిలినవన్నీ ట్రైన్డ్ డాగ్స్ అంటున్నాము వాటిని అందుకని వాళ్ళు పోలీసులు దగ్గర ఉన్నటువంటి ట్రైన్డ్ డాగ్స్ వేరే అవి ప్రత్యేక శిక్షణ ద్వారా తయారు అవి స్వభావాన్ని కోల్పోతాయి వాటి పరిస్థితి చదవండి అమ్మ ఎప్పటిక ఇంకా వచ్చేవాళ్ళు ఎవరుంటారు ఎవరు చేయండి మోహన్ రావు గారికి వాట్సాప్ చేయండి ఫోన్ ఆన్ చేసి అని అలా చేస్తున్నా వాట్ మూడు చదవండి అమ్మా ఫోన్ తీసి పెడతాను ఏమ్మా బానన్నావు ఏం లేదమ్మా ఆదివారం మధ్యాహ్నం వీళ్ళు వివేక చూడమని పాఠానికి వస్తారు పాఠం చేస్తారు మాట్లాడమానండి మాట్లాడమండి ఇంకా రాలా వస్తాయి ఇంకా ఆర్డర్స్ రావాలి ఇంకా ఆయనతో పాటు వెళుతున్నాం మరి ఆర్డర్ తెచ్చుకోవాలిగా ప్రయత్నం చేయాలి ండి ఇంకప్పుడు ఏం తేలలేదండి అవునండి అవును సెక్రటేరియట్ కే వెళుతున్నాం ప్రస్తుతం ఆఫీసు ఇక్కడ ఎన్కే బాడలో ఉంది సెక్రటేరియట్ లో కూడా ఉంది ఇక్కడికి అక్కడికి వెళుతూ ఉంటాం ఆయనతో పాటే వెళుతున్నాను అందుకని తీసుకుంటారు రేపు తీసుకుంటారు సీతారత్నం గారితో మాట్లాడాను ఆవిడ రేపు మాట్లాడి తీసుకుంటారు అట్లాగే అట్లాగే ఆయన ఇచ్చిన టైంని బట్టి చెప్దాం అలాగే అలాగే రేపు చెప్తా రేపు సాయంత్రంలో చెప్తారా ఆవిడ అలాగే ఎలా ఉన్నారు మీరు బాగా ఉన్నారా సరే ఈసారి ఇంకేదైనా మంచి టానిక్ తీసుకుందాం అట్లాగే లేదండి బాగోలు గురువుగారు భార్య గారు చదవండి అమ్మా ఎవరో ఒకరు చదవండి అటు ఇటు జరుపుకుంటున్నారు సరిహేన అయిపోయినాయా इचेक्षे रहा है, अधिकार आप्मन इज्याया इटता लक्षना लक्षना चीता है यहां खेजादवन अधिकार आप्मन लक्षना तो ब्रह्मा विचारम चेलता गुरुप साधना मुझादा वाळमो लेदा का सास्रा घ्मुला ग्रही चुटलो वूहा आपोहलो ఇప్పుడు మనం ఏమి సంపాదించాలట అధికారత్వాన్ని సంపాదించాలి అంటే ప్రతి విద్యకి ఒక అధికారి ఉంటుంది అందరూ అందరికీ అన్నిటికీ సరిపోవద్దు ఇప్పుడు అర్జెంటుగా మనం వజ్రాల వ్యాపారాన్ని సరిపోదామా చదరదా ఏ మరి వజ్రం జీవితంలో ఎప్పుడు చూడలేదుగా వజ్రమే నిజ జీవితంలో చూడనటువంటి వాడు వజ్రాల వ్యాపారం ఎలా చేస్తాడు అంటే ఆ రత్నాలు వజ్రాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం మన దగ్గర లేదు అంతేనా కాదు కానీ ఇప్పుడు మానవుడు మాత్రం ఏమనుకుంటున్నాడు అర్జెంటుగా నాకు మాత్రం బ్రహ్మ సాక్షాత్కారం జరిగిపోవాలి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు ఏకంగా బ్రహ్మమే అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు నీ లక్ష్యం ఏమిటి ఆయన నేను బ్రహ్మమనే అయిపోవాలి కానీ దానికి తగిన అధికారిత్వం ఉందా మరి మన దగ్గర కాబట్టి ముందు అధికారిత్వాన్ని సంపాదించాలి అని చెప్తున్నాను అర్హతను సంపాదించాలి ఆ రకమైన అర్హత నీ దగ్గర కనుక లేకపోయినట్లయితే నువ్వు నీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోలేవు మానవ జీవిత లక్ష్యము తప్పనిసరిగా బ్రహ్మ సాక్షాత్కారమే బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం బ్రహ్మనిష్ట ఇవి మానవ జీవితానికి లక్ష్యము కాబట్టి ఎవరి ఎవరి సహాయం వలనైతే నువ్వు దీన్ని సాధించగలుగుతావో ఆయన గురువు గారు కాబట్టి ముందు ఆయన వెతుక్కో ఎవరి సహాయం ద్వారా నువ్వు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతావో అటువంటి గురువుని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే సగం పని అవుతుంది మొట్టమొదటి మిగిలిన సగం ఎవరు చేయాలి ఆయన చెప్పినట్టు జీవిస్తూ నువ్వు చేయాలన్నమాట జీవించే భారం నీదే ఆయన పని ఏం చేస్తాడు శాస్త్రాన్ని ఆయన అనుభవాన్ని రెండింటినీ జోడించి నీకు బోధిస్తాడు శాస్త్రాన్ని అనుభవాన్ని జోడించి నీకు బోధిస్తాడు బోధించిన దాన్ని బట్టి నీ జీవితాన్ని ను సాగించాలి కాబట్టి ఇప్పుడు వ్యాఖ్య చదవండి ఇంతకుముందు మనం పదిహేను శ్లోకాల్లో మానవ జీవిత లక్ష్యం గురించి మానవోపాధి యొక్క వైశిష్ట్యం గురించి ప్రపంచం గురించి నువ్వు ఎట్లా జీవించాలనే దాని గురించి చెప్పారు ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించాలనేటట్లయితే ఏం చెయ్యాలి ఆ మొట్టమొదట నీకేముండాలట నీకో నీకో లక్షణం ఉండాలట ఏదైనా గురువుగారు చెప్పింది విన్న తర్వాత దానిని నిజ జీవితంలోకి ఎట్లా అందిపుచ్చుకోవాలా దాన్ని అవగాహన చేసుకోవాలా అవగాహన చేసుకునే విషయంలో ఊహ కలిగిన వాడవై ఉండాలి అవగాహన చేసుకోవడంలో ఊహ కలిగిన వాడువే ఉండాలి ఆయన ఏమిటంటే ఊహకు అందని విషయాన్ని ఊహకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎంతసేపు ఏం చేస్తున్నాడు నీ ఊహకు అందనటువంటి విషయాన్ని నీ ఊహకు అందేటట్లుగా చేయమంటు నీకేమనిపిస్తుంటుంది ఇది ఎప్పటికీ సాధ్యం కాదు ఇది వ్యతిరేకమే ఇది ఎప్పటికి ఇలాగే అవుతుంది ఇది ఇంతకు మించి అవదో ఇలా సాధ్యం కాదు ఎలా ఉంటాయి నీ ఆలోచనలన్నీ ఆయన ఏమంటుంటాడు సాధ్యం ఇది ఇలా సాధ్యం ఇదిలా వీలవుతుంది ఇదిలా సాధ్య ఇలా ప్రయత్నం చేయాలి ఇదిలా తెలుసుకోవాలి ఇదిలా నేర్చుకోవాలి ఇదిలా అవ్వాలి నువ్వు చేయాలి ఇలా చేస్తే ఇది అవుతావు నేను ఇలా అయ్యాను అని ఇలా చెప్తుంట నీకేమనిపిస్తుంటుంది అంత వ్యతిరేకం అపోహ అపోహ నుంచి ఎక్కడికి చేరాలంటే ఊహించగలిగే సామర్థ్యాన్ని రావాలి ఇంకేమవ్వాలి అందనటువంటి బుద్ధికి అతీతమైనటువంటి విషయాలని బుద్ధికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన నువ్వు ఆత్మస్వరూపుడివి నువ్వు బ్రహ్మస్వరూపుడివి నువ్వు జ్ఞానస్వరూపుడివి నువ్వు ప్రకాశస్వరూపుడివి నువ్వు సత్యస్వరూపుడివి నువ్వు నిత్య స్వరూపుడివి నువ్వు శుద్ధస్వరూపుడివి నువ్వు బుద్ధ స్వరూపుడివి నువ్వు ఆనంద స్వరూపుడివి నువ్వు నిర్వికారుడివి నువ్వు నిరంజనుడివి ఇలా లక్షణాల గురించి చెప్తూ ఉంటాడు ఇంకా బోల్డ్ ఉన్నాయండి అర్థమైందండి ఈ నీ లక్షణాలన్నిటి ఏకరూ పెడుతూ ఉంటాయి నువ్వెలా వింటుంటావుడా ఇందులో ఏ ఒక్క లక్షణం నా ఊహకు అందటం నీ వాస్తవ లక్షణాలు ఈ లక్షణాలతో నువ్వు జీవించాలి అని చెప్తున్నాడు చెప్తూ ఆ శాస్త్రం అలా చెప్పింది ఆయన నిజ జీవితానుభవంలో అలా ఉన్నాడు నువ్వెలా ఉన్నావు అవి ఊహకు లేదండి మీరు చెప్పారు కానీ ఊహకు లేదండి ఒక్కొక్కటి వివరం చెప్పండి అన్నాడు మళ్ళీ ఏం చేశాడు ఒక్కొక్క లక్షణాన్ని వివరించుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు దేనికి అందించే ప్రయత్నం చేస్తున్నాడు బుద్ధికి అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు నీలో ఆ బుద్ధి కౌశల్యం ఉండాలి బుద్ధిలో ఆ నైపుణ్యం ఉండాలి బుద్ధికి మూడు లక్షణాలు ఉంటే అది వీలుగా ఆ ఊహకు అందుకోవాలి అంటే బుద్ధికి మూడు లక్షణాలు ఉండాలి ఆ మూడు లక్షణాలు సూక్ష్మత్వము సునిశ్చితత్వము తీక్షణత్వము సూక్ష్మత్వము సనిశ్చితత్వము తీక్షణత్వము ఈ మూడు ఉండాలి ఎలా ఉండాలి అయ్యా కూరగాయలు కోసే కత్తిలాగా ఉండకూడదు కంట్లో ఆపరేషన్ చేసే కత్తిలాగా ఉండాలి రెండు కత్తిలే కదండి అంటే ఇది అది కత్తి కదా కూరగాయలు కోసే కత్తితో కంట్లో ఆపరేషన్ చేస్తానంటే అవుతుందా ఎప్పటికైనా అవదుగా కాబట్టి వేదాంత విద్యని ఈ ఆత్మవిద్యని ఈ బ్రహ్మ విద్యని నేర్చుకోవాలి అంటే నీకు ఏ రకమైనటువంటి శక్తి ఉండాలట కంట్లో ఆపరేషన్ చేయడానికి ఎంత సమర్థవంతమైనటువంటి కత్తి కావాలో నీ బుద్ధి కూడా అంత బలు అంత పదునైనది అయి ఉండాలి సూక్ష్మంగా ఉండాలి సునిశ్చితంగా పనిచేయాలి ఎందుకని ఒక్క మిల్లీమీటర్ పక్కకు పనిచేస్తే కదుపోతుంది అంతేనా కాదు కంట్లో ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్క మిల్లీమీటర్ తేడా వచ్చిందండి అన్నాడు అనుకో డాక్టర్ బయటకు వచ్చి ఏమవుతున్నాడు అంటే అర్థం ఏమిటి నీకు అంత సూక్ష్మమైన పట్టుకోగలిగే కంట్లో కూడా నువ్వు జాగ్రత్తగా పట్టుకోగలిగే సమర్థత నీ దగ్గర ఉండాలి ఇంకా సంపాదించాలని అర్థం అధికారిత్వం అంటే ఏమిటి సంపాదించాలి నేను టెన్త్ క్లాస్ పాస్ అవ్వనండి పీజీ చదువుతానండి అంటే అంతే కదా ప్రయత్నం చేయాలిగా నువ్వు నువ్వు ప్రయత్నం చేసి వర్షక్రమంలో వస్తే ఆ సమర్థత వస్తుంది కాబట్టి నువ్వు ఎంత సమర్థుడై ఉంటేనే నేర్చుకోగలుగుతావయ్యా నువ్వేం సమర్థత సంపాదించ అంతగా నువ్వు ప్రయత్నం చేయాలని అర్థం ఇంకేం చెప్తున్నాడు ఒక సూర్యకిరణం సూర్యుడు దగ్గరికి కిరణాలు వస్తుంటాయి ఒక సూర్యకిరణాన్ని వెయ్యి భాగాలు చేస్తే పట్టుకోగల సమర్థుడై ఉండాలి అంట ఒక సూర్యకిరణాన్ని వెయ్యి భాగాలు చేస్తే పట్టుకోగలిగేదంతా సమర్థుడై ఉండాలి కాబట్టి బుద్ధికి ఎంతలా ఎంత తీక్షణతో ఉండాలి ఎంత సునిశ్చిత ఉండాలి అంత ఏకాగ్రత ఉండాలి అంతేనండి ఇప్పుడు మనం ఎంత ఏకాగ్రతలో ఉన్నాం అర్థమైందండి మరి అది కాబట్టి నిరంతరాయంగా నువ్వు బ్రహ్మనిష్ణుడి అయి ఉండాలి అంటే నీకు సమర్థత ఉండాలి నీ బుద్ధి ఆస్థితిలో ఉండాలి నీవంత శుద్ధంగా ఉండాలి నీవంత సమర్థుడుగా ఉండాలి నీవంత పవిత్రంగా ఉండాలి నీవంత ఏకాగ్రతతో ఉండాలి నీవంతా నిశ్చలంగా ఉండాలి ఇవన్నీ నీ సమర్థత అధికారిత్వం అన్నమాట ఇది ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు ఆ వేదాంత శాస్త్ర విచారణ చేసేటప్పుడు आ विचारणाक्रम बुद्धि ऊहने अगे समर्थम उह के अवतल ऊह लगक अच्छे प्रयत्न चुस् अनेकाल उपमान द्वारा वह यदि एम चेवाली अगे समुड़ी चल चल का इंकेम उ प्रज्ञाशाली वै उ ప్రజ్ఞాశాలండి ప్రజ్ఞాశాలంటే అండి గాఢ నిద్రావస్థలో మేల్కొనున్నవాడెవడో వాడు ప్రాంగుడు గాఢ నిద్రావస్థలో మేల్కొనున్నవాడెవడో వాడు ప్రాంగుడు నువ్వు మేల్కొని ఉంటున్నావా లేదా ఉన్నావో లేకపోతే నీకు తెలీదు వేరే విషయం మేల్కొని కానీ నీకు తెలియదు లేకపోతే నిద్రా సుఖం ఎవడనుభవిస్తున్నాడు నేనే ఆ నిద్రాసుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరండి నేనే లేచిన తర్వాత ఎవడు చెప్తున్నాడు అని నేను అంటున్నాడుగా నేను ఉండబట్టే చెప్తున్నాడు ఏ నేనైతే గాఢ నిద్రావస్థలో మేలుకొని ఉండే నిద్రాసుఖాన్ని నిర్ణయిస్తోందో వాడు కదా ప్రజ్ఞాస్వరూపుడు వాడు లేకుండా బయటకు వచ్చినాక ఎట్లా చెప్తావు చెప్పేవాడు ఇంక లేనంటే వాడు ఇంకేమో వెళ్ళిపోయాడు వాడు అక్కడ కాబట్టి నేననేవాడు లేకుండా నిద్రావస్థ అనేది జరగటంలా ఏనైతే గాఢ నిద్రావస్థలో మేల్కొనడదో అది ప్రజ్ఞాసు కాబట్టి అంతటి ధీశక్తి కలిగిన వాడు అయి ఉండాలి ఆ గాఢ నిద్రావస్థలో మేల్కొనటువంటి నేను గుర్తించగలిగే సమర్థుడై ఉండాలి వాడు ప్రజ్ఞాశాలి అంటే ఇంకేముండాలి ఆగు అవలేదుగా పాఠం ప్రజ్ఞాశాలి ఇంకో లక్షణం చెప్పాడు డు ప్రజ్ఞాశాలి పండితుడు పండితుడంటే ఏమిటి అని కాదు శాస్త్ర విచారణ ద్వారా పాండిత్యం రావడం ఒక భావం భగవద్గీత పండితుడు అనేవాడికి చాలా రకాల అర్థాలు చెప్పింది భగవద్గీత ద్వారా కాబట్టి పండితుడంటే అర్థం ఏమిటంటే ఎవడైతే సమదృష్టి కలిగిన వాడు పండితుడు ఇక్కడ పండితుడంటే అర్థం ఏమిటి సమదృష్టి ఏమిటి సమదృష్టి అంటే శునకము శునక మాంసము వండు తిను వండుకొని తినువాడును వేదాధ్యయన తత్పరుడకు బ్రాహ్మణుడును ఇద్దరినీ ఒకే తీరుగా చూడగలిగిన సమదృష్టి నీకు ఎప్పుడు వస్తే మురికి కాల్వలో నీరుని గంగానదిలో నీరుని ఒకే సమంగా చూడగలిగే సమదృష్టి కలిగిన నేను ఇప్పటివరకు మనకు ఏ దృష్టి ఉంది భేద దృష్టి ఉంది మన దగ్గర అర్థమైనా అండి ఏముంది మన దగ్గర భేద దృష్టి అందులో మట్టమొడిదేమిటి నేను ఉత్తముడను నువ్వు హీనుడవు నేను ఉత్తముడను నువ్వు హీనుడు నేను ఉన్నవాడిని నువ్వు లేనివాడి నేను విద్య కలిగిన వాడను నువ్వు నీకు విద్య లేనివాడు అన్నీ ఇట్లా అర్థమైనా ఇట్లా ఆపాదించుకుంటూ ఉండం అనమాట ఇవన్నీ వాస్తవానికి లేవు ఉన్నాయా వాస్తవానికి ఉంటే నిద్రావస్థలో కూడా ఉండాలిగా ఒక అవస్థలో ఉంటున్నాయి ఒక అవస్థలో ఉండటం లేవు కళలోకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ ఏమైపోతున్నాయి ఇళ్లలో ఉన్నవన్నీ లేకుండా పోతున్నాయి అంతేనా కాదు మరి ఇళ్ళలో ఉన్నవి కళలో లేవు కళలో ఉన్నవి ఇళ్లలో లేవు ఈ రెండింటిలో ఉన్నవి నిద్రలో లేవు మరి ఉన్నాయి ఉన్నాయంటా పెట్టి ఏమిటి ఉన్నాయి ఇప్పుడైనా మొదటి వేలుకి ఉంగరం పెట్టుకుని ఉన్నాడండి ఎవరో పెట్టుకోమని చెప్పాడు పెట్టుకుంటే ఏదో అవుతుందని అర్థమైందండి అంతేనా కాదు పదివేళ్ళు ఉంటే ఆ వేలుకే ఎందుకు పెట్టుకున్నావు అని ఎవరైనా అడిగాడు అనుకోండి ఏం చెప్తాడు నేను కాదు అసమ దృష్టి భేద దృష్టి వల్ల పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది నీకు భగవంతుడు పదివేళ్ళు సమానంగా చేతికే ఇచ్చాడా ఈ వేలు వేరుగా ఇచ్చాడా సమానంగా ఇచ్చాడా కానీ ఈ వేలుకే ఉంగరం పెట్టుకోవడం వల్ల ఏమిటొస్తుంది ఏదో ఒకటి వస్తుందని ఎవడో చెప్పాడు ఏదో ఒకటి వస్తుందని ఎవడో ఒకటి చెప్పాడు నీ దగ్గర అది లేదు కాబట్టి నువ్వేమనుకున్నావు అది పొందాలనుకున్నావు పొందాలనుకునేప్పటికేమైంది ఇప్పుడు ఆ భేద దృష్టి వల్ల నీకు అది బలపడింది బలపడేటప్పటికేమైపోయావు ఏమైనా సరే సాధించాలి అనే పంతం వచ్చేసి ఇంకేమయ్యావు ఈ పెట్టుకుంటే సాధ్యం అవుతుంది అనే నైమకం బలపడిపోయింది సరే పెట్టుకుని చూద్దాం పోయిందేముందు పెట్టుకున్నాడు ఎంతకాలం చూస్తాడు ఓ జీవిత కాలం చూస్తాడు ఓ జీవిత కాలం తర్వాత ఈయనెవరికి చెప్తాడు పెట్టుకున్నా వస్తుంది రాదనేది అంతేనా కాదు ఒకటి మాత్రం ఘాయంగా బలపడింది ఏమిటది అహం ఈ చూపుడు వేలకి బంగారం ధరించేవారికి అహం బాగా బలపడుతుంది చాలా మంది అంటే ఎప్పుడు చెప్తారా అండి ఇది ఇవన్నీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ దొడ్డిదారులు అంటారు సరాసరి జ్ఞానాన్ని పొందలేనివాడు సరాసరి నీ ప్రయత్నం మీద నమ్మకం లేనివాడు ఆత్మవిశ్వాసం ఎవరిలో అయితే లోపిస్తుందో నీలో ఆత్మవిశ్వాసాన్ని బలపరచడానికి మేలు కొలపడానికి అప్పుడు నీకేదో ఇట్లాంటి పనులు చెప్తాను ఇది ప్రత్యామ్నాయ మార్గాలు అనమాట అంటే వాస్తవాలు కావు ఇవి నీంచే ఇప్పుడు కొబ్బరి బండం సినిమా చూసారా ఆ కొబ్బరి బండం సినిమాలో వాడు విధులు వేస్తే మోగుతున్నారు ఇదే అంటే అర్థమైందంటే అది మోగడానికి కారణం ఆ నాణ్యానికి పైన ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ చిప్పు ఆ సత్యం తెలియదు అశోకుడు సంపాద అశోకుడు చక్రవర్తి అవ్వడానికి కారణమైన నాణ్యం అని అనుకుని నమ్ముతాడు నమ్మి వాడెవడైనా ఏ పనైనా సాధించగలిగే సమర్థత వాడి మనసులో వస్తున్నావు అంటే వాడిలో ఆ రకమైన విశ్వాసాన్ని మేలుకొలుపుతాడన్నా అన్నీ శాస్త్రాలే శాస్త్రం కాలు అంటే కానీ నువ్వు ఏ లక్ష్యం కోసమైతే నువ్వు ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలో అదే ముఖ్యం ఇప్పుడు ఇక్కడ ఏ శాస్త్రాలు కావాలి బ్రహ్మసాక్షాత్కార అనుభవం పొందగలిగేటటువంటి శాస్త్రాన్ని ఆత్మనిష్టని ఆత్మవిద్యని బ్రహ్మనిష్టని బ్రహ్మ విద్యని సాధించడానికి ఉపయోగపడే శాస్త్రాన్ని ఆశ్రయించాలే కాని అర్థమైన ఈ రకమైనటువంటి వ్యావహారిక బలపరచడానికి అహాన్ని బలపరచడానికి మధ్యలో ఉన్నటువంటి వాటిని నన్ను ఆశ్రయించుకోదా ఇక్కడ ఒక విషయం ఉందండి మధ్యాన్ని ఏదైనా గుర్తుపెట్టుకో నీకు సమదృష్టి బలపడుతోందా లేదా దృష్టి బలపడుతుందా అంత మానవులంతా సమానమే అనేటువంటి వికాసం వచ్చిందనుకో నీకు అప్పుడు జ్ఞానం మానవల మధ్య ఉన్నటువంటి అసమతౌల్యతని దృష్టిలో పెట్టుకుని నువ్వు సాధించాలనుకున్నావు అనుకో నీకు సరిపడి నింకోటికి సరిపడదయా బాబు కంట లేదా అయినా ఒక చిన్న అజ్ఞాన ఆవరణ తొలగించడానికి ప్రయత్నిస్తా ఎంత భూమండలం అవునా మిగిలిన నవగ్రహాలు ఎంత పెద్దవి ఎంత దూరంలో ఉన్నాయి అంత ఒకవేళ నిజంగా ఆ గ్రహాల యొక్క ప్రభావం విశ్వశక్తితో ముడిపడినది భూమండలంలో భూగర్భంలో జరిగే ఒక చిన్న రాయి అంత పెద్ద గ్రహశక్తిని తిప్పగలుగుతారు దాని చిన్న మాట చెప్పారు మీరు అన్నమాట అంటే మూడు క్యారెట్లు ఐదు క్యారెట్లు పెట్టుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది క్యారెట్లు తక్కువ అయితే ఇంకా ఎక్కువ ప్రభావం అర్ధ ఉందా ఏమైనా నీ అజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని చెప్పేటటువంటి శాస్త్రం ఇష్టగా ఉన్నాడు అది కూడా చదువుతాది ఇప్పుడు నీకు నువ్వు ఏ ప్రశ్నతో అసలు వాళ్ళని ఆశ్రయిస్తున్నావు మనకి ఏదన్నా మంచి అంటే ఏ కామని చెట్ అక్కడ ఏదో ప్రాపంచకమైనటువంటి గొడవ ఏదో ప్రపంచం మీద ఉన్నటువంటి ఆసక్తి చేతను ఆయన ఆశ్రయించు అంతేనా కాదు నన్ను కూడా ఒక ఆయన వచ్చాడు నేను నీకు పాట నేను నీకు జాతకంగా అన్నాడు సరే నేను మొదటి ప్రశ్న అడుగుతాను మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పితే మిగిలినవి చెప్పకుంటానన్నా నేను భగవంతుడు ఎప్పుడు అవుతానో చెప్పగలవా నా మొదటి ప్రశ్న ఏమిటి నేను ఈశ్వరుడునని అవ్వ నేను ఈశ్వరుడు తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకోగలుగుతాను నా చిన్నప్పుడు అర్థమైందండి కాబట్టి అప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంకా జాతకం చూపించుకోవాల్సిన అవసరం రాదు ఎందుకంటే నేను పుట్టిన వెంటనే జాతకం రాశారు పోయే వరకు రాసాడు ఆయన ఇక మళ్ళీ చదువుకోవడం ఎందుకు నేను పుట్టినటువంటి మూడవ రోజే జన్మ నుంచి మరణం దాకా రాసేసాడు ఆయన జాతకం మొత్తం అంతా రాసేశాడు కాబట్టి ఆనాడే నా జాతకం రాయబడింది నేను ఎప్పుడు చదువుకున్నాను నా చిన్నప్పుడే చదువుకున్నాను నాకు ఐదేళ్ళు ఆరేళ్ల వయసున్నప్పుడే నా జాతకమే చదువుకున్నాను ఎట్టా పోతానో కూడా నాకు చివరి దాకా తెలుసు కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది ఏమయంతో చేయవచ్చు కానీ నీకుండాలి తెలివి నేను అప్పుడే చెప్పేది గుడ్డిగా అంధ విశ్వాసం పనికిరాదు ఎప్పుడు ఈ ప్రపంచంలో ప్రకృతి శక్తులని ఆరాధించేటువంటి విధానం ఉందా లేదా ఎలా ఆరాధించాలి ఆ దివ్యత్వ భావంతో దైవీభావంతో ప్రకృతి శక్తుల్ని కనుక ఆరాధించినట్లయితే ఆ ప్రకృతి శక్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అర్థమైదా అనుగ్రహం అంటే ఏమిటి వారి రాయిపాడు రాళ్ళు రప్పల అనుగ్రహాలు రావు నువ్వు ఆ గ్రహానికి ఉన్నటువంటి శక్తి ఉంటుందా లేదా గ్రహానికి ప్రతి ఒక శక్తి ఉంది భూమికి కూడా ఒక శక్తి ఉంది అట్లాగే సూర్యుడికి ఒక శక్తి ఉంది చంద్రుడికి ఒక శక్తి ఉంది అట్లాగే కుజగ్రహానికి ఒక శక్తి ఉంది ఇట్లా నవగ్రహాలకి వాటి వాటి శక్తులు ఉన్నాయి గ్రహము అంటే అర్థం ఏంటి గ్రహించునది ఏదో అది శక్తి అర్థమేందండి ఆయా గ్రహము యొక్క శక్తి ప్రభావం చేత అవి పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయా పనిచేయట్లేదు నిజానికి సద్గురుమూర్తులు ఏం చెప్తున్నారు దైవానుగ్రహం ఉన్న ఏమి చేయను ఈ గ్రహాలన్నీ ఎవరి మీద ఆధారపడి తిరుగుతున్నాయి అంటే నువ్వు ఎవరి అనుగ్రహం కోసం ప్రయత్నించాలి దైవాన్ని పట్టుకోవాలి నువ్వు కానీ నువ్వు ఎవరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఈ పేరుతో కూడా దైవాన్ని పట్టుకున్నావు సర్వదైవ నమస్కారం కేశవం ప్రతి ఎవరికి చేరతాయా ఇవన్నీ ఏ ప్రధాన దైవం ఉందో ఆ ప్రధాన దైవానికే చేరతాయి సర్వ జీవ తిరస్కారం కేశవం ప్రతి ఏ జీవినైనా తిరస్కార భావంతో చూసావు అది కూడా ఆ ఈశ్వరుడికే చదువుతుంది అర్థమైన కాబట్టి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి ఏ దేవతకు దండం పెట్టినా ఆ కేశవుడికే చేరి నీ క్లేశములను తొలగిస్తుంది ఏ జీవులను తిరస్కార భావంతో చూసినా ఆ కేశవుడికే చేరి నీకు ఫలిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి సమదృష్టి కలిగి ఉండాలి అర్థమైన ఈ రకంగా ఉన్నటువంటి వాడికి ఏ గ్రహపీడల వల్ల ఇబ్బందులు అగైరాలు అన్నీ కూడాను కర్మఫలంలో భాగం అది చెప్పేనా ఇప్పుడే నేను చెప్పేనా ఇప్పుడే ఎప్పుడైతే తాత్కాలికమైనటువంటి జీవన విధానం ఇదంతా తాత్కాలికమైన పద్ధతి శాశ్వతమైనటువంటి జ్ఞానాశ్రయ పద్ధతిగా ఉన్నవాడు శాశ్వతంగా భగవంతుణ్ణి పట్టుకున్నటువంటి శాశ్వతంగా ఈశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వాడికి ఇవి అవసరం ఉండదు ఎందుకని వాడి లక్ష్యం వేరే వాడి జీవనం వేరే వాడి ఆలోచన వేరే వాడి సమర్థత వేరే ఉన్నయ్యా నేననేది అవన్నీ కూడా దేని కొరకు శాంతి అవి చేస్తే ఏమిటి వస్తుంది శాంతి గ్రహశాంతి అంటున్నావు లేదా ఏమిటి గ్రహశాంతి అంటే వాటి ప్రభావం వల్ల నీ మనసులో ఒక రకమైన ఉద్రేకం ఒక ఉద్వేగం కలుగుతుంది వాటి ప్రభావానికి లోనే అలా ప్రవర్తిస్తావు అలా ప్రవర్తించకుండా ఉండేటట్లుగా చేసేయటం శాంతి అంతేనా కాదు ఇప్పుడు అదేగా నీకు చెప్తుంది కానీ తెలుగులో ఆయన ప్రశాంతంగా ఉండు ఆయన ఈశ్వరుణ్ణి ఆరాధించు ప్రశాంతంగా ఉండరు మూడు వందల ముప్పై కోట్ల దేవతలు ఎక్కడ ఆరాధిస్తావు అన్నిటికీ కలిపి ఒక ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే సరిపోదా ఒక శివుడో కేశవుడో సరిపోదా సరిపోదా మరింక గ్రాళ్ళు రపలెందుకు కాబట్టి రోజు ఆరాధన చేయి మూడు వందల అరవై ఐదు రోజులు ఆరాధన చేయి ఇప్పుడు దైవీభావంతో జీవించు అందరిలో ఉన్న దైవాన్ని చూడు అప్పుడేమైంది సమస్య లేదు అసలు అక్కడప్పుడు నీకు కాబట్టి రాయి రపా పెట్టుకోవాల్సినంత అగత్యం లేదు ఇక అర్థమైందే ఇంకేమిటా కలియుగంలో కలికి కొన్ని స్థానాలున్నాయి కలికి కలిపురుషునికి కొన్ని స్థానాలు ఉన్నాయి స్థానాలు కలిపురుషునికి కొన్ని స్థానాలు ఉన్నాయి ఏమిటవి జోధశాలలు వ్యభిచార శాలలు పానశాలలు అంటే సప్త వ్యసనాలకి అవకాశం ఉన్నటువంటి స్థానములు ఏవైతే ఉన్నాయో ఆ సప్త వ్యసనాలకినూ కలిపురుషుడు జోడించబడ్డాడు అజ్ఞానం అధర్మం బాగా రాజ్యం వెళ్తూ ఉంటాయి వీటితో పాటు బంగారాన్ని ఆశ్రయించి కలిపురుషుడు ఉంటాడు బంగారం ఎవరిచ్చారు ఆయనక వరం అంటే కలియుగ ఆరంభంలో ఆ కలిని ప్రవేశించనివ్వకుండా అడ్డుకోగలిగే దైవీ శక్తి కలిగినటువంటి పరీక్షణ మహారాజు ఆయన అడ్డుకున్నాడు నువ్వు నేను అంతా అధర్మ పరిపాలన వ్యవహారం కూడా నువ్వు ప్రజల మీద ప్రభావితం అయితే అంతా రాజ్యం వెళ్తుంది నేను జీవించకాలం నువ్వు నిన్ను నేను ప్రవేశింపనివ్వను అన్నాడు ఆయనకు అంత సమర్థుడు అప్పుడు ఆయన ఏమన్నాడు హే బాబు నువ్వు నన్ను అడ్మిట్ చేయకపోతే కుదరదు ఇది కాలంలో వచ్చిన మార్పు సహజంగా ఇప్పుడు కలిగిగా ప్రారంభం అయిపోయింది నేను ప్రభావితం కాక తప్పదు ఇది ఈశ్వర నిర్ణయం కాకపోతే నువ్వు బ్రతికొన్నంతకాలం కానీ నువ్వు చెప్పినటువంటి స్థానాలలో కానీ నేను నివసించి మిగిలిన చోట లేకుండా ఉంటాను ఏ ఏ స్థానాల్లో ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఆ కాలంలో సప్త వ్యసనాలలో ఉన్నవాడు ఎవడూ లేడు అందుకని ఆయన ఏం చేశాడు సప్త వ్యసనాలు స్థానాల్లో నువ్వు ఉండిపోవాలి మళ్ళీ ఆయన కొంతకాలం తర్వాత పరీక్షన్ మహారాజు దగ్గరకు వచ్చాడు ఏమయ్యా రాజ్యం అంతా తిరిగి చూసా ఈ భూమండలం అంతా తిరిగి చూసా ఎక్కడా కనపడాలి నాకు స్థానం ఎందుకని ఆ అందరూ ధర్మ పరిపాలనతోనే ఉన్నారు ధర్మంగా జీవించడంతో ఉన్నారు దివ్యత్వంతో జీవిస్తున్నారు కాబట్టి నాకు అసలు స్థానం దొరకలేదయ్యా నువ్వు ఎక్కడ వచ్చే వేరే మార్గం చెప్పకపోతే పరిష్కారం లేదు ఈశ్వరాజ్ఞ పాలించబడవలసిందే అని సరే అయితే ఓ పని చెయ్యి ఎక్కడైతే ఉంటుందో ఆ బంగారామ ఆశ్రయించి నువ్వు జీవించాలి అర్థమైందండి ఇదే ఇదే పరీక్ష మహారాజు ఆయన భాండాగారంలో రకరకాల కిరీటాలు ఉంటాయ ఉండవారు దుర్యోధనుడు ధరించినటువంటి కిరీటాన్ని ఒకరోజు ధరించాడు ఇప్పుడు ఆ కిరీటాన్ని ఆశ్రయించి ఎవరున్నారు ఆ కలిపురుషుడు ఉన్నాడు ఈయన వేటకు వెళ్ళాడు వెళ్ళేటప్పటికి దాహం వేసింది దాహం వేస్తే ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు పక్కన ఉన్న ఋషి ఆశ్రమంలో ఆ ఋషి ఆశ్రమంలో దాహం దాహం అని అడిగాడు ఆయన సమాధినిష్టలో ఉన్నాడు ఆయనకు వినపడలేదు ఎంతమైన ఆయన కోపం దేశాన్ని వెళ్ళేటటువంటి రాజు నేల నుంచి మంచినీళ్ళమంటే ఎవడైనా కదలకుండా కూర్చున్నాడు దొంగ నటిస్తున్నాడు సమాధినిష్ఠుడై ఉన్నాడని గ్రహించలేకపోయాడు ఈ క్రీడ ప్రభావం ఆ కలిపురుషుని ప్రభావం వల్ల అక్కడ చచ్చిపడుతున్నటువంటి భావం తీసి ఆయన మెడవచ్చి అవమానించాలనే ఉద్దేశ్యం కలిగింది వణధర్మం కలిపురుషుణ్ణి నిగ్రహించగలిగిన దైవీ శక్తి కలిగినటువంటి మహానుభావుడు ఎంత తేడా వచ్చేసిందో చూడు ఆయన ప్రభావితం అవగానే వెళ్ళిపోయాడు సరే ఎక్కడో దాహం తెచ్చుకున్నాడు వెళ్ళిపోయాడు ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడు మా నాన్నగారిని ఈ రకంగా పరాభవం చేసిన వాడు ఎవడో సర్పదస్తుడై మరణించుగాక అని శాపం ఇచ్చేసాడు ఈ లోపల ఆయన కళ్ళు తెచ్చాడు పొరపాటు చేసావు నాయన నువ్వు ఎవరిని శిక్షించావో తెలియడం లేదు నీకు దేశమనే లే మహారాజుని శిక్షించావు నువ్వు నేను సమాధినిష్ఠుడనే ఉన్నాడని ఆయన గ్రహించలేకపోయాడు కలిపురుషుని ప్రభావం వలన మరి నేను చెప్పడం కుదరదు పుత్రుడు నా శాపం అమోఘమైంది తిప్పడానికి వీలు కదండి వెనక తిప్పడం వీలు కదండి కాబట్టి పరీక్షన్ మహారాజంతటి వాడే బంగారంను ఆశ్రయించినటువంటి కలిపురుషుని ప్రభావానికి లోనైపోతే ఏడు రోజులు భాగవతం వినడం ద్వారా ముక్తిని సాధించాడు సుఖమహర్షి చేత ఏడు రోజులు భాగవతం విన్నాడు అందుకే అప్పటి భాగవత సప్తాహాలు అనే ఆచార సాంప్రదాయం వచ్చిన ఏడు రోజులే ఆయనకి టైం బరీక్షణ్ మహారాజు ఏడు రోజుల్లో నేను చావు అయిపోవాలి ముక్తున్న అయిపోవాలి అర్థమేందండి ఆ జీవన్ముక్త స్థితికి చేరాలి అంటప్పుడు ఆయన భాగవత శ్రవణం చేస్తుందని చెప్పిన ఆయన ఎవరు సుఖ మహర్షి ఆ సుఖమహర్షి యొక్క చెప్పినటువంటి భాగవత శ్రవణ ప్రభావం చేత ఆ జ్ఞాన ప్రభావం చేత పరీక్ష మహారాజు జీవన్ముక్తుడయ్యాడు ఎందుకు తెలియదు తెలిసిపోతుంది అదేగా దైవీ శక్తి అంటే కాబట్టి ఆ ఈ రకంగా ఉన్నటువంటి కలియుగంలో ఇప్పుడు మానవులు అందరూ నేనే ఉండబడుతున్నారు ఎందుకని గొప్ప అది ఆ కలి ప్రభావం ఏమిటంటే అహండి ఎవరి దగ్గర అయితే ఆ అహం ఉంటుందో అహం బలపడిపోతూ ఉంటుందన్నమాట దానివల్ల ఎంతగా ఆహం బలపడిపోతే ఏమైపోతావు అజ్ఞాన ప్రభావానికి లోనైపోతాయి ఎదుటివాడి నేనే అధిగుణి అనే బలాన్ని ప్రేరేపిస్తున్నా నీలో చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం అది చాలా కష్టం ఉంటారు ఎక్కడో కోటికి ఒకడు ఉంటాడు కానీ అది చాలా కష్టం అదే అసలు కుదిరే పని కాదండి పాండిత్యమైనా ధనమైనా సరే అవి వచ్చే వరకు బాగుంటాయి వచ్చిన తర్వాతే దాని అహం మారిపోతుంది అట్లా ఉన్నవాడు జనక మహారాజు ఒక జనక మహారాజు ఒక్కడే అట్లా మహారాజ్ ఉండి కూడా రాజర్షిగా జీవించాడు ఆయన అష్టావక్ర మునీంద్రులతో ఆయన అష్టావక్ర గీత బోధించుకున్నారు అదే అష్టావక్ర గీత బోధించుకున్నాడండి ఆ బోధించిన కాలంలో ఆయన ఎంత కాలంలో బోధించాడు ఎంత కాలంలో తెలుసుకున్నాడు ఎంత కాలంలో అయ్యాడు అనేది అష్టావక్ర సందర్భంలో మాట్లాడుకున్నాం ఆయన ఏం చెప్పాడయా అంటే గుర్రం ఎక్కుతున్నా జనక మహారాజు గారు నేను చెప్పింది చేస్తావా అన్నట్టే నువ్వు చెప్పింది చేస్తావన్నట్ట అయితే గుర్రం ఎక్కన్నాడంట గుర్రం ఎక్కడానికి ఒక కాలు పెట్టాడు రికాబులో ఎక్ ఒక కాలు అయితే అవతల ఆగు అన్నాడు అంటే ఒక కాలు రికాబులో ఉంది ఒకళ్ళు గాలిలో ఉంది అలాగే ఉండు అన్నాడు ఈయన వెళ్ళిపోయాడు అష్టావక్రుడు అష్టావక్రుడు బ్రహ్మజ్ఞాని బ్రహ్మనిష్ఠుడు ఆ అష్టావక్ర మహర్షి ఈ జనకుండా అలా వదిలేసి వెళ్ళిపోయాడు గురువు గారు చెప్పే అన్నాడు అంటే అలాగే ఉన్నాడు ఆగి ఉన్న గుర్రాని ఈయన ఎక్కుతున్నాడు అండి అలా ఘడియకాలం ఉన్నాడు నలభై రెండు నిమిషాలు అర్థమైందండి ఆ గడియ కాలంలో ఆయన అష్టావక్రగత బోధించాడు ఆ స్థితిలో ఉండగా ఆయన బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు నీవే నాకు సద్గురు అని దిగి ఆయన సాష్టాంగపడి ఆయన ఆశ్రమానికి ఆయనతో పాటే వెళ్ళాడు అసలు అది జనక మహర్షి జనక రాజర్షి ఎందుకు చెప్తున్నావు జనక రాజర్షి వంటి శిష్యుడు గానీ అష్టావక్రమునింద్రుల వంటి మహర్షి గురువుగా కానీ లభించడం అత్యంత అరుదైన సంఘటన అర్థమైందండి ఇవి ఎరవేళలా జరగవు సృష్టిలో అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుండే ఒక అష్టావక్ర గీత ఉందండి ఆల్రెడీ వివేక చూడామని తర్వాత మీరు అందరూ చదవబోయేది అష్టావక్ర గీత వివేక పూర్తి చేయకుండా అష్టావక్ర అర్థం కాదు అనమాట సరే ఇప్పుడు ఏతా ఏతా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోయాం పండితుడంటే సమదృష్టి కలిగిన వాడెవడో వాడు పండితుడు ఏవేవి నువ్వు గనక ఆశ్రయిస్తే నీలో సమదృష్టి పోతుందో వాటిని త్యజించాలని అర్థం వదిలేయాలి వదిలేయాలి నువ్వే వదిలించుకోవాలి అవి నిన్ను వదలవు కూడా నువ్వే వదిలించుకోవాలి వదిలించుకుని సమదృష్టిని సాధించాలి అప్పుడే అధికారు అవుతావు एम अधिकारी बोले ब्रह्म विचारा अधिकारी एवरो इंका उट विवेक विरक्ति शमधमादि संपद शमधमादि संपदल శమము ధముతీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం. ఈ ఆరింటిని శమాధిశక్క సంపత్తి అంటారు ఈ ఆరింటిని ఏమంటారు శమాధిశక్క సంపత్తి మొదటిది అందులో ఏంటి వివేకం వివేకం అంటే ఏమిటి అబ్బా నిత్యాత్య వస్తు వివేకం ఏం వివేకం అది నిత్యా అనిత్య వస్తు వివేకం అంటే అర్థం ఏమిటి ఏది నిత్యము ఏది అనిత్యము నిత్యం అంటే ఏమిటి నిత్యము అంటే ఏమిటి నిత్యం అంటే ఏమిటి ఏమిటి అనిత్యం అంటే ఏమిటి పోని చెప్పు మార్పు చెందేదంతా అనిత్యం మార్పు చెందేదంతా అది రాసుకో ఆ రాసుకోవాల్సిన రాసుకోవడం లేదు మార్పు చెందేది అనిత్యం మార్పు చెందని నిత్యం అర్థమైందండి ఏది మార్పు చెందట ఈ సృష్టిలో ఉన్నవన్నీ మార్పు చెందున చెందడం లేదా చెంతన కాబట్టి ఏదైనా నువ్వు ఒక దానిని ఆశ్రయించేటప్పుడు ఆ ఆశ్రయించేది ఏదై ఉండాలట అనిత్యమైన దాన్ని ఆశ్రయించకూడదు నిత్యమైన దాన్ని ఆశ్రయించాలి అర్థమైందండి ఇప్పుడు బంగారం నిత్యమే అనిత్యమే కానీ మనం ఏం చేస్తున్నాం అయ్య అదే అవన్నీ ఉన్నంతకాలం నువ్వు బ్రహ్మ విచారానికి పనికిరావు బాగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మ విచారాన్ని నువ్వు నేర్చుకోవాలి బ్రహ్మ విద్యను నేర్చుకోవాలి అంటే ప్రయత్ని ఈ నాలుగింటిని పొందాలి ప్రయత్ని నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొందాలి మొత్తం అది అర్థమేనండి ఒకటే ప్రశ్న వేసుకోవాలి ఇది మార్పు చెందేదా మార్పు చెందానిదా మార్పు చెందేది అయితే నాకు అవసరం లేదు అర్థమైనా అన్నం తినాలా అవుతాయి ఇప్పుడు అవసరం ఏదైనా అవసరం మేరకే నియమించడం రావాలి అవసరాన్ని దాటి అది ఉండకూడదు అర్థమైనా కాబట్టి నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉండాలి రెండవది ఏంటి विराूत्र रक्षण पेरे इहा फलभोग विरागम विरा रास्को <laughs> इूत्रुत्रार्थ फलभोग विरागम ను భాష నేర్చుకోవడానికి ఎంత కష్టపడేటైతే భావాన్ని ఎప్పుడు అందుకుంటావు ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము ఇహము అంటే ఏమిటి ఈ కనపడేది ఇహము అంటే ఏమిటి ఈ కనపడేది ఇదంతా ఎటువంటిదట దేనితో పోల్చాడు నువ్వు రోజు విసర్జకావయవాల ద్వారా విసర్జిస్తున్నావో విసర్జించడం లేదా అవునా దాన్ని భద్రంగా దాచిపెట్టుకున్నావా లేదా దాచిపెట్టుకోండి ఏం చేస్తున్నావు మరి ఎందుకని తనికి రాందని ముందే డిసైడ్ చేశాం కాబట్టి దానితో సమమైనది ఈహమంతా నువ్వు రోజు విసర్జించేటటువంటి విసర్జనలతో సమమైనటువంటిది ఈహమంత అని ఎవరైతే చూస్తారో వాడు విరక్తి కలిగిన వాడు వాడు వైరాగ్య సంపన్న అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏమడుగుతావు అయిపోయాడు అడిగితే నువ్వేం పొందినట్టు నువ్వేది విసర్జించావో దాన్నే మరలా పొందుతావు అలా అనుకునేవాడే బ్రహ్మ విద్యకి పనికొస్తాడు కాదు నీ లక్ష్యమేవా ఏమిటి బ్రహ్మజ్ఞానం నీ లక్ష్యం అనేటట్లయితే నీకీ క్వాలిటీస్ ఉండాలి అది రావాలంటే ఉండాలి నేను పిహెచ్డీ చేయాలండి నేను పిహెచ్డీ చేయాలండి అంటే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే కదా పిహెచ్డీ పూర్తి అంతేనా కదా కాబట్టి నీకేం లక్షణాలు ఉండాలో చెప్తున్నాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే నిత్యా నిత్య వస్తువు వేగం ఉండాలి రెండవ లక్షణం ఏంటి ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం ఏమిటది మళ్ళీ చివరి విరాగం ఒక్కటే చెప్పాడు నీ చేత మాట అనిపించడానికి ట్రై చేస్తున్నాను ఇందాక నుంచిగం फलभोग विराग इहालभोग विरा प्रपंचा रोजू विसर्जिस्त वस्तु वाले चूचुट वाटल ये भाव कलीवो दीड़ा अटावे कल इन पगू आसक्ति कल वस्तु ले रकम दृष्टि ने प्रपंच कल కనబడే వస్తు సమస్తము కనపడే అంటే కనపడే అంటే జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకోగలిగే సమస్తము కనపడే అంటే కళ్ళకొకదానికే పెట్టుకుంటామని వాళ్ళకి తెలుసు శబ్ద స్పర్శ రూప రస గంధాలతో ఐదు లక్షణాలతో కూడిన జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియముల ద్వారా తెలియబడే సమస్త ప్రపంచము కూడా నీవు రోజు విసర్జిస్తున్నటువంటి విసర్జనలతో సమానమైనటువంటివి అనే దృష్టితో ఎవరైతే చూస్తారో అప్పుడు ఆ ప్రపంచాన్ని భోగించడం ద్వారా సుఖం వస్తుంది ఎట్లా ఎందుకనిట మానవులు విసర్జించిన విసర్జించిన పదార్థాలని సుకరం భుజిస్తుంది సుకరం అంటే సుకరం అంటే సుకరం అంటే ఏంటి అండి దానికది ఆహారం కాబట్టి ఈ యహాన్ని నువ్వు అనుభవించాలి అనుకుంటే మానవ ఉపాధిని ధరించినటువంటి సుకరంగా అవుతావు అంతే కదా ఎందుకని విసర్జించిన పదార్థాలను భుజించగలిగే శక్తి దానికి ఒకదానికే ఉంది అంటే ఉపాధి మానవ ఉపాధి కానీ బుద్ధి మాత్రం ఆ స్థాయిలో ఉండిపోతున్నావు సుకరం అంటే పంది అర్థమేనండి వరాహము వరాహము కాదు వరాహము ఆ దీర్ఘం తీసేస్తే మారిపోయింది అంత అర్థమైనా వరాహము అర్థమైనా అండి అంటే తక్కువ దృష్టితో చూడమని కాదు ఇది ఎక్కువ ఇది తక్కువ అనే దృష్టితో చెప్పటల్లా నీకు ఆ వైరాగ్య దృష్టి కలిగి ఉండాలి రాగద్వేషములు లేకుండా ఉండాలి అలా ఉంటేనే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని అనుకున్నవి అది రెండో లక్షణం ఇక మూడో లక్షణం సమంగా ఉ నేను బ్రహ్మ జ్ఞానమునకే ప్రాతినిధ్యం వహిస్తాను నన్ను చూడగానే బ్రాహ్మీభూతమైన రాశీభూతమైన జ్ఞానస్వరూపంగా కనపడేట్టుగా ఉండాలా రాశీభూతమైనటువంటి డబ్బులు కుక్కలాగా కనపడాలి మనిషి అనేవాడు దేనికి ప్రాతినిధ్యం వహించాలి జ్ఞానానికి నేను ఉన్నానండి నేను ఏ ఏ రకంగా ఎక్కడెలా ఉన్నానో ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటారు ఏ మార్పు ఉండదు రోజువారీ జీవితంలో నేను ఎలా ఉన్నానో అంతే సామాన్యంగా ఉంటాను ఎక్కడికి వెళ్ళినా మంచి కావచ్చు లేవు అసలు అసలు మంచి అసలు ప్రత్యేకత లక్షణమే లేదు ఏ క్వశ్చన్లో కూడా ఏ లక్షణంలో కూడా అలా లైన్లో ఉంటాయి అన్నీ రొటేషన్లో ఏది వస్తే దేసుకెళ్ళిపోతుంటాం అంతే అంతే ఇది కొత్త ఇది కొత్త ఇవి కొత్త బట్టలు వీటిని ప్రత్యేకంగా దీనికోసం మెయింటైన్ చేయాలి కొత్త పాత అసలు అక్కడే ఉంది కాదు అసలు కొత్త పాత ఏ శరీరం అనే వస్త్రంగా చూడమని చెప్తూ ఉంటాయి శరీరం పైన వేసే వస్త్రాల వల్ల నీకేమిటా విలువచ్చా అర్థం అంద నీ ఇల్లేది నీ ఇల్లేది నీ వస్త్రం ఏది నేను శరీరి నేను దేహి నేను ఆత్మస్వరూప ఈ గుణాన్ని బలపరుచుకోవాలి ఈ జ్ఞానాన్ని బలపరుచుకోవాలి బంధం నువ్వు ఒప్పుకుంటే బంధం అమ్మా నువ్వు ఒప్పుకోనప్పుడు బంధం ఏమిటి బాధ్యతకి బంధానికి సంబంధం లేదు ఈశ్వరుడు సృష్టి అంతటికీ బాధ్యత ద్వారా ఉన్నాడా కానీ మరి సృష్టి చేత బంధించబడటం లేదే నువ్వు కూడా ఎప్పుడూ బంధించదు ఈశ్వరుడు బంధమే లేదు కాబట్టి అందరూ ఈశ్వరుని ఆశ్రయిస్తున్నారు ఈశ్వరుడు కూడా నీలాగే బంధితుడైతే ఆయన ఆశ్రయిస్తే ప్రయోజనం ఏముంది కాబట్టి నీకేమే లక్షణాలు ఉండాలి బ్రహ్మ పొందాలి అంటే నిత్యా నిత్య వస్తు ఫలభోగ విరాగము సమాధి షట్క సంపత్తి ఇలా ఇలా బలపరచుకుంటూ ఉండు ప్రయత్న నుంచి వదిలించుకోవాలని ఇందాక చెప్పాను మొదటే చెప్పాను ప్రయత్న నుంచి వదిలివేయాలి ఇవి వాటంతటావి వదలవు ప్రయత్న నుంచి వదలాలి తర్వాత వదిలేసాడు నేను సినిమాలు చూడను నేను ఎక్కడికి వెళ్ళను నేనే ప్రపంచభావంలోకి చేరను అవసరం లేదు నాకేమీ ఎందుకని వాడి ఆటగా వాడిది కాదు వాడి పాట వాడిది కాదు వాడి నటన కాదు వాడిది ఏది వాడిది కాదు అవునా కదా స్టేజ్ మీద ఉన్నవాడి కిందకి దిగితే వీడు వాడు వేరే ఇంకా అంతటి భ్రాంతితో కూడినటువంటి తెర మీద బొమ్మలాట చూడడానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనమే మనమే పెద్ద తెర మీద బొమ్మలాట ఆడుతున్నాం పెద్ద సినిమా ఎక్కడే నడుస్తుంటే పిల్లలాట అలా పోలిక వల్ల చూడాలి ఇప్పుడు అమ్మాయి ఆడుకుంటుందండి ఆడుకోవడం అమ్మాయికి లక్షణం సహజం ఇది ఎనిమిదేళ్ల వయసు బాల్యం కాబట్టి నీకు కూడా అదే అంటే తప్పు కదా మరి కాబట్టి పెద్దవాళ్ళకి సినిమాల వల్ల ప్రయోజనం ఏమీ లేదు అప్రయోజనం వృధా ఎంతకంటే ఒక వేదాంత విద్యకు సంబంధించిన శాస్త్రం చదవచ్చు ఒక పరిశోధన చేయవచ్చు ఒక సత్సంగా నిర్వహించవచ్చు ఒక స్వాధ్యాయం చేయవచ్చు ఒక జప సాధన చేయవచ్చు అనండి నువ్వు సద్వినియోగం చేయడం మొదలు పెడితే ఎంత దుర్వినియోగం అవుతుందో తెలుస్తుంది నువ్వు సద్వినియోగం చేయడం మొదలు పెడితే అప్పుడు దుర్వినియోగం ఏమవుతుందో తెలుస్తుంది అప్పుడు చెయ్యవు సద్వినియోగం అనేటటువంటి దాన్ని చేయకుండా నేను ఇలా ఖాళీగా కూర్చున్నాను అనుకో నీకేమనిపిస్తుంది ఇప్పుడు నాకేం పనే ఉంది హాయిగా ఏదో చేద్దాం లేని ఆ సుఖం అక్కడ ప్రపంచ సుఖం వైపు పరుగులేడతాం ప్రపంచం సుఖాన్ని ఇస్తుంది కూడా అలాగే అనుకుంటా నువ్వు విసర్జించి పడేసిన దాన్ని అది సుఖమే దానికి ఈ ప్రపంచం సుఖమిస్తుంది నీకు నీ కూడా ఏ బుద్ధికి బలపడిపోయినప్పుడు ఆ పంది యొక్క లక్షణం ఎలా ఉందో ఆ లక్షణం పైపు మానవ లక్షణం అదే ఇముద్రార్థ బల పోగదు రాదు కాబట్టి అప్పుడే అప్పుడేం చేయాలట ఓహో నేను మనిషిగా వదులుపుడు పందివలే ఉన్నానని తెలుసు నాలో ఆ పూర్వజన్మ వాసనా బలం ఇంకా మిగిలిపోయింది అది పోల మనిషి అయినా కూడా ఏ ఎందుకు వెళ్ళలేము ఏ వస్త్రం నా ప్రశ్న ఒకటేనండి ఏ వస్త్రమైనా దాని పని శరీరాచ్ఛాదనమైనా కాదా ఏం విశేషమని దాంట్లో అహం ఉంది కాబట్టి విడిచిపెట్టాను డైరెక్ట్ గా చెప్పగలగాలి నువ్వు ఎప్పుడు నువ్వు జీవితకాలం పోషించగలిగేటైతేనే చెప్తావు ఒకప్పుడు అలా నటించి ఒకప్పుడు ఎలా ఉండేటైతే చెప్పవు నేను ఎల్లప్పుడు ఒక తీరుగానే ఉంటానండి నాకేది ప్రత్యేకత కాదు అసలు ఏదైనా సరేనండి నేను ఎప్పుడూ ఒక దిగిగానే ఉంటాను నేను నాకేది ప్రత్యేకత కాదు ఏమైందిప్పుడు ప్రత్యేకతలో అహం ఎందుకని వదిలేసావు ప్రత్యేకతలో అహం ఉంది కాబట్టి నువ్వు బలపడితే నువ్వే చెప్తావు ఏముందానికి అసలు అడగడండి ఎవడు ఏం అడగరండి మీరు అనుకుంటున్నారంటే అసలు అడగరండి ఎప్పుడు చెప్తావు నీ అసలు అడగడానికి అవకాశం లేని స్థితిలో నీ ఎక్పరియన్స్ ఉంటదనమాట నువ్వు అనుకుంటారాకుంటారన్నట్టుగా ఉంటే నువ్వు వారితో పోల్చి చూసుకోవడం గమనిస్తాడండి అప్పుడే అడుగుతాడు నేను నిన్న అసలు వాళ్ళతో పోల్చి ఎవరు చూసుకోమన్నారు నీ స్థితిలో నువ్వు అదే అది మూడవ లక్షణం ఏంటి ఇప్పుడు శమాది శమ ధమాది శమాది సంపత్తి మూడవ లక్షణం ఏంటండి శమాది షట్ట సంపట్టి శమము ధమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము ఈ ఆరు లక్షణాలని సమాధి సంపత్తి అంటారు మొదటి రెండు లేకుండా ఇది రాదు అంటే అర్థం ఏంటి నిత్యా నిత్య వస్తు వివేకములభోగ విరాగము లేకుండా శమాధి షట్క సంపత్తి రాదు శమాధిషట్క సంపత్తి లేకుండా మొదటి రెండు నిలబడవు అవి లేకుండానేమో ఇది రాదు ఇది లేకుండా అవి నిలబడవు శది చట్క సంపత్తి అంటే ఏమిటి శమము అంటే అంతరింద్రియ నిగ్రహం శమము అంటే అంతరింద్రియ నిగ్రహం ధమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ధమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ముందు ఈ రెండు సాధించండి తర్వాత మిగిలిన నాలుగు చెప్తారు ఈ రెండు లేకుండా మిగిలిన నాలుగు రావు అర్థమైంది అండి శ్రమము అంటే రావాలండి రావాలమ్మా రావాలందరికీ సందేహాలు వస్తేనే కదా దేహం ఉన్నంతకాలం సందేహం ఉంటూనే ఉంటుందండి జిల్లెలమ్ముడమ్మ అర్థమైంది అంటే దేహాత్మ భావన శరీరమే నేననే భావన ఉన్నంత సందేహం రాక తప్పదు సరే ఏ తర్వాత ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము మూడో లక్షణం శమాధి షట్క సంపత్తిలో శమము దమము ఉపరతి దిదీక్ష శ్రద్ధ సమాధానము ఈ ఆరు లక్షణాలను కలిపి శమాధి షట్క సంపత్తి అంటారు మానవుడు సాధించవలసినటువంటి ఉత్తమమైన సంపద ఏది సంపద శిషక సంపత్తి నీకు మరణకాలంలో కూడా ఉపయోగపడే సంపద ఏది శమాధి షట్క సంపత్తి మృత్యు కాలంలో కూడా నీ ఉపయోగపడే సంపద ఏదైనా ఒకటి ఉందంటే అది ఏమిటంటే సమాధి చట్ట సంపత్తి కాబట్టి నువ్వు మానవుడు తప్పనిసరిగా సంపాదించవలసిన సంపద ఈ సమాధి చట్ట సంపత్తి ఎంత కష్టమైనా సరే వీటిని సాధించాల్సింది ఎన్ని కష్టాలు పడైనా వీటిని సంపాదించాలి వీటి కోసమే నువ్వు మానవుడిగా పుట్టేవు ఒక రకంగా చెప్పాలి ఈ సాధన చతుష్టయ సంపత్తి సాధించడం కొరకే మానవుడిగా పుట్టావు అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుంది మానవ జన్మ సార్థకం అవ్వాలి అంటే ఈ నాలుగు లేకుండా సాధ్యపడదు నాలుగోది ఏమిటి ముముక్షత్వం నాలుగవది ఏమిటి ఇంకా తర్వాత చదువుతా ఇప్పుడు అవ్వదు మీకు అయిపోయింది టైం చాలా ముందు తినేశారు సమాహి చట్ట సంపత్తి తర్వాత నాలుగవది ఏమిటి ముముక్షత్వం ముముక్షత్వం అంటే ఏమిటి मोक्ष तप इंकसू मुमोक्ष अर्थमी मोक्ष मो मोक्ष तप इंकेम अवसर ले मोक्षम कावाली का मोक्षन तप इंका मिल अवसर लेना अभी मुमोक्ष प्रपंचमंत कावाले प्रपंच मोक्षम कावाली वन मोक्षन तप इंकसम पनी ब्रह्मज्ञा अर्थमें మళ్ళత వివేకము అది సంగతి ఈ నాలుగు లక్షణాలు ఉన్నవాడే బ్రహ్మ విచారణ చేయడానికి అధికారి ఈ సాధన చతుష్టయ సంపత్తి లేనివాడు ఎంత విచారణ చేసినా పట్టుబట్టి చిలకకు పలుకు నేర్పిస్తే ఎలా తయారయారవుతుందో అవదా ఏం నేర్పిస్తే ఆ మాటలే పలుకుతూ ఉంటుంది ప్రాణము పోవునాడు కీచుమంటుంది దాని సహజ లక్షణం ఏంటి కీచు మంటావు కీచు దాని అరుపు అంతేగాని నువ్వు అప్పటిదాకా నేర్పిన మాటలు దానికి రావు అట్లాగే సాధన చతుస్థాయి సంపత్తి లేకుండా ఎవరైనా సరే ఈ శాస్త్ర విజ్ఞానాన్ని గనక నేర్చుకునే ప్రయత్నం చేసినట్లయితే అంటే బ్రహ్మ విద్యని శాస్త్రపాఠంగా కూడా నేర్చుకోవచ్చు బ్రహ్మ విద్యని శాస్త్రపాఠంగా కూడా నేర్చుకోవచ్చు కానీ అది ఎటువంటి ఎలా అయిపోతున్నాడా చిలక పలుకు అనికొస్తున్నాయి నీకు నీకు పనికిరాదు నువ్వు ముక్తుడి స ముక్తిని మోక్షాన్ని సాధించడానికి నీకు పనికిరాదు కానీ పండితుడిగా ప్రశంసలు పొందడానికి మాత్రం పనికొస్తుంది కాబట్టి మొదట విద్య యొక్క ప్రభావం ఎవరికి కావాలి నేర్చుకున్న వాడికి ఉపయోగపడాలి అన్నమాట కాబట్టి వారి అధికారి అయి ఉండాలి ఆ అధికారిత్వం దేంతో వస్తుంది సాధన చతుష్టయ సంపత్ వల్ల వస్తుంది కాబట్టి ఆ సాధన చతుష్టయ సంపత్తిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సంపాదించాలి మానవులైనటువంటి వాళ్ళు ఏమిటా నాలుగు నిత్యానిత్య వస్తు వివేకము హిహాముత్రగము అంటే అంటున్నాడలే ఇంకా ఎన్నిసార్లు చెప్పినది బలపడలే ార్థ ఫల భోగ విరాగము భోగ విరాగము భోగంలో నుంచి విరాగం రావాలి రెండో మూడోది ఏంటి శమాధిషట్క సంపత్తి అంటే శమము ధమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము ఆరు కలిపితే శమాధిషట్క సంపత్తి నాలుగవ లక్షణం ఏంటి ముముక్షువు ముముక్షు అంటే ఏంటి ముజిట్ ఏంటి బుభుక్షువు ఇది బాగా గుర్తుపెడతాయి ఓకే బుభుక్షువుగా ఉండకూడదు ముముక్షువుగా ఉండాలి మోక్షము తప్ప మిగిలినవి అన్నం అవసరం లేదనేటటువంటి స్థాయికి ఎదగాలి ఇవన్నీ ఎదిగితే పోయేవి బాగా గుర్తుపెట్టుకోండి వదిలేస్తే పోయేవి పో అంటే అర్థమేమిటి సాధన చతుష్టయ సంపత్తి ద్వారా నీలో గొప్ప వికాసం వస్తుంది వివేకం వస్తుంది ఆ వివేకము వికాసం ద్వారా నువ్వు ఎదుగుతావు మానవత్వం నుంచి దివ్యత్వానికి ఎదుగుతావు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదుగుతావు మానవత్వం నుంచి దివ్యత్వానికి ఎదుగుతావు ఆ దివ్యత్వం అనే స్థాయికి ఎదిగేటటువంటి సమర్థతను ఇవి ఇస్తాయి అన్నమాట అందువలనే వీటికి అంత ప్రాధాన్యత ఇవ్వబడి వేదాంత విచారణయందు ఎందు మొట్టమొదటి పాఠం ఈ సాధన చతుష్టయ సంపత్ ఇదే అక్షరాభ్యాసం ఈ ఈ అక్షరాలు రాకుండా ఈ సాధన చదుష్టయ సంపత్తిని నిజ జీవితంలో నువ్వు సాధించకుండా నువ్వు ఆత్మవిద్యలో అడుగులు ముందుకు వేయలేవు ఆత్మజ్ఞానాన్ని పొందలేవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని సాధించలేవు ఆత్మనిష్ఠుడవు కాలేవు కాబట్టి ప్రతినిత్యము నువ్వేం చూసుకోవాలట ఈ నాలుగు ఏ రేంజ్లో ఉన్నాయో చూసుకోవాలి ఆత్మనిష్ఠుడై ఉండడానికి సరిపడా ఈ నాలుగు ఉంటున్నాయా లేదా అని గమనించుకోవాలి దాని ఏమన్నారు స్వాధ్యాయం నేనేమన్నారు స్వాధ్యాయం ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈరోజు ఎలా జరిగింది ఒకసారి సమీక్షించుకోవాలని వీటికి సరిపడేట్టు జరిగిందా వ్యతిరేకంగా జరిగిందా నీ ముమోక్షత్వానికి లోపంగా జరిగిందా పోరకంగా జరిగిందా నీ ముక్ష అనే స్థితి పడిపోకుండా ఉందా లేదా ఏమైనా ప్రపంచంలో ఏదైనా అంశం చేత నేను ఆకర్షించబడ్డానా ఆసక్తి కలిగిందా దాని దానివెంట నేను పడ్డానా నా వెంట అదుబడిందే ఇలా గమనించుకుంటూ ఉండాలి ఈ ప్రపంచంలో రెండు లక్షణాలున్నాయి మొదట ఎలా ఉంటుందట చిన్న పిల్లల వయసు ఉంటుందండి అప్పుడు వాడికి ప్రపంచం ఏమైనా తెలుసా వాడి కొద్ది కొద్దిగా విషయం ఎవరెక్కిచ్చారు మనమే వాడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాం ఇచ్చి ఏం చేస్తాం పక్కన ఒక పిల్లాడు ఉంటాడు ముందు వాడికి పెట్టి వీడి తర్వాత తినాలి కాని ముందు వాడు వాడికి పెడతాడు పాపవాడు సహజ లక్షణం ప్రకారం సాధారణంగా పిల్లలు ఏం చేస్తారంటే ముందు వాడు తినడండి ముందు పక్క వాడికి పెడతాడు తింటాడు వాడు అవసరం అసలు మా పిల్లల్లో సహజ లక్షణం అదే ఉంటుంది కానీ మనం ఏం చేశాము వాడికి ఒరిజినల్ గా ముముక్ష లక్షణమే ఉంది కానీ మనమే వాడిని ఏం చేశాము బుభుక్షగా మార్చాం అనమాట ఇహ అట్లా మొదలు పెడతాం అండి ప్రతిది నాయనా ఇది అవత ఈ పెన్ను నాది వాడితే అనిపిస్తాం అనమాట ఎందుకని అదిరా పోతే బోర్డు పెన్ను పోయింది ముముక్షత్వం పోదు కానీ నాది బలపడేట్టుగా చేయడం వల్ల ఏమయ్యాడు ముక్షు వై కూర్చున్నాడు జీవితకాల సమస్య వాడికి విషం ఎక్కేసింది ఎంతగా ఎక్కేసిందంటే తర్వాత పెద్ద తర్వాత వాడు ఎవడికి ఇవ్వాలన్నా ఇవ్వలేను అంతగా చూసారైపు పెద్ద సమస్య పెద్ద ఎందువల్లటే పరస్పరం జ్ఞానం అనేది పరస్పరం వాడిని మనం ట్యూన్ చేసుకోవాలి మనం వాడికి ట్యూన్ అవ్వాలి మీ వారసపుత్రులు వాళ్లే కదండి ఔరసపుత్రులు వాళ్ళు అంతా కూడా నీ జ్ఞాన వారసత్వం కోసమని ఈ ప్రాజాపత్య ధర్మంలోకి వచ్చావు శారీరక పుత్రులు కాదు వాళ్ళు కామపుత్రులు ఎవరైనా ఉంటారా ఉండరు అందరూ జ్ఞానపుత్రులే అర్థమైందండి ఎందుకని నీవు కూడా జ్ఞానస్వరూపుడువే కదా మానవులందరూ వస్తుత స్వరూపజ్ఞాన సంపన్నులు నీ స్వరూ నీ స్వస్థితిలో స్వరూపజ్ఞానమే ఉంది నువ్వు జ్ఞాన ప్రధానంగానే జీవిస్తావు ఏ పరిస్థితిలో కూడా అజ్ఞానంగా జీవించే అవకాశం లేదు మనిషి కానీ ఆ ముసుగు వేసుకున్నావు ఇప్పుడు ఏం చేయాలట ఈ శాసనం చదుష్ట సంపత్తి ద్వారా తీసేసేసి ఆ పరిమితులని సా తొలగించుకో సర్వవ్యాపకం నీలో ఉన్న వ్యాపక లక్షణాన్ని అఖండ లక్షణాన్ని గుర్తించు నీలో దైవీ లక్షణాలను గుర్తించు మొట్టమొదటి నీ లోపల గుర్తించడం కనుక వచ్చేస్తే అంతటా గుర్తించగలిగే సమర్థత ఈ రకంగా ఎదగాలి మానవులందరూ మీ సమయం అయిపోయింది హరి ఓ